దేవిని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము రాతికాల సమయంలో మరి స్కైప్ లో కుడిన మీకందరికి వందనాలు మరి దేవిని నామానికి మహిమ కలుగును గాక మరి ప్రార్థన ద్వారా యొక్క ఆరాధనను మనము గణపరుస్తూ ప్రార్థన ద్వారా మనము గ్లోరీ సిస్టరు స్టార్టింగ్ ప్రే చేయాలని బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ స్థూత్రం పరిశుద్ధమే మన రజానికి వందనాలు రజానికి వందనాలు తండ్రి మరి ఇక్కడ నీ నామలు ఇద్దరు దేవా దేవ మమ్మ అందరం మీరు దిగండి దీనమంత మమ్మల్ని అందరం కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు దేవ మరి ఇక్కడ దేవానికి ఇస్తున్న స్కైప్లో కూడిన అందరి బిడ్డలకి మీరు అందరికీ తోడని దేవా ముఖ్యంగా దేవవాక్యం ద్వారా మీరే మా మాట్లాడి నీకు పరిశుధాత్మ సహాయం మాకు దయచేసి దేవవాక్యంలో మేము ఎన్ని చూడాలా దేవా మీరే మాకు సహాయం దయచేసి నీ నామానికి ఇస్తుంది ఘనత మహిమ చెలిస్తూ ఏసుకృష్ణ మర్చినాం తండ్రి ఆమెను prezrad brother thank you brother prezrad sister ninnu namme natlu nenu veriyavari ninamma ledaya ee kunaku madhya dooram tholaginchavu vadilundalekaa ninnu luneenu verayarininamalai dayya neekunakumadhyaduram tholaginchavudilundalekaa naanandam korevaada naashalu तीर्चे वड़ा न कोड़ा नाशलु तीर्चे वड़ा क्रिियल न प्रेमा निधि निजम धन्यत नदी एसया एसया ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఆరాధించక నేను మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ య్యా ఆరాధించే వేల ఎందు హస్తములు తాకాయి నన్ను ప్రశ్తాపము కలిగే నాలో నేను పాపిన నిగానే రాధించే వేళ ఎందు నిధు హస్తములు తాకాయి నన్ను ప్రశ్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయే నీ పాదము వదలాకుంటే నీ మేలకు అలవాటయే నీ పాదము వదలాకుంటే నీకిష్టమైన దారి గంటని నీతో చే సయ ఏ సయ ఏ సయ ఏ సయ ఏ సయ ఏ సయ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనస్సు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల క్షమించగలిగే నీ మనసు ఓదాచింది నా రాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది Ni ku verai banale nani ati shayin chada nityamu Ninne kalgi nanduku Esayya, Esayya, Esayya, Esayya, Esayya, Esayya య్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేదయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక ఉండలేనయ్యా Isaiah Isaiah Isaiah Isaiah Isaiah Isaiah Thank you Natha Gunamundi papa lakshmicha gunamundi kada manala maname kosam cheskoni manala maname మనం మనమే ఆన్సర్ ఎత్తుకోవాలి వేరే అడగడం ఎందుకు ఏడుంది బ్రదర్ అది ఏడుంది బ్రదర్ అనుకోండి డైలీ అదుగుతా పోతా ఉందాం చూపిస్తూనే ఉంటాడని ఇక మీరు లేఖనంలో పరిశోధించలేదా గై అని ఎన్నిసార్లు ఎక్స్నిపబడ్డాయని కూడా మళ్ళీ క్వశ్చన్లు అవతలలో క్వశ్చన్లు అడుగుతా ఉంటాం అవతల క్వశ్చన్లు అడుగుతా ఉంటాం కదా అందుకే ఇక్కడ ఏమంటుండ చూడండి ఆయన ఆజ్ఞలు మనం గైకుంటానంట ఆయన ప్రేమ మన దగ్గర పరిపూర్ణం కదా పరిపూర్ణం కావాలంటే ఆయన ఆజ్ఞలు మనం గై కొనాలి ఏం ఆజ్ఞలు మనం ప్రేమించడం ప్రేమించడం అంటే జాలీగా చూసి అవ్వడం కాదు కష్టాలతోటి ఉన్నారా రోగాలతోటి ఉన్నారా సమస్యలతోటి ఉన్నారా మొత్తం మీద కావాల్సింది ఏంటి రక్షణ రక్షణ ఎవరికి లేదు ఎవరి బంధకాలతోటి ఉన్నారు కదా మనలో మనం ఎంతమంది క్షమించుకుంటున్నాం మనలో మనం ఎంతమందిని అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయిపోతున్నాం కదా సృష్టికర్త నమ్ముకున్నప్పుడు ఆయన ఎవరిని ఒక మాట లేడు ఎంతమంది ఎంతసేపు ఏం చేసినా అరే ఇంతనా ఇదా ఇదని ఇక్కడ కూడా ఎంతమంది డౌట్ తోడు వచ్చినా డైట్ మొత్తం అయినా క్లారిఫై చేసినాకనే అడిగింది తప్ప మధ్యలో ఉదేశి పోలెడాలని కదా మనం అందరికీ తెలుసు వాక్యం చదువుతాం మనం బైబుల్ చదువుతూనే ఉంటాం చూస్తూనే ఉంటాం డౌట్ వచ్చిన డౌట్ క్లియర్ కదా అందరికీ క్లియర్ చేసి కావాల్సిన అవన్నీ డౌట్లన్నీ క్లియర్ చేసి కావాల్సిన అవస్థతలు ఇచ్చి పోయండి కదా ఆయన నమ్ముకున్న మనం కూడా అట్లనే ఉండాలి అట్లనే ఉంటే ఆయన ప్రేమ మన దగ్గర పరిపూర్ణమవుతుందంట కదా చూడండి అదే వ్యూహాను మూడులా నాలుగు లేములది చూడండి పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అత్రికమించడమే పాపము అతికమే అత్రికమే పాపం అంట చూడండి పాపం చేయు ప్రతి పాపం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఆజ్ఞ ఆయన ఆజ్ఞ వినకపోతే అది పాపమే అనట కదా నువ్వు ఆజ్ఞ ఆయన పాటించకపోతే మన పాపం చేసినట్ట అది ఎందుకంటే నువ్వు ఆ పాటిస్తలేము కాబట్టి మన తప్పులు మన నోటి ద్వారను చూపుదారను మాటల దారను లేకపోతే మన క్యారెక్టర్ దారి ఏదో రకంగా తప్పు కనిపిస్తున్నట్టు ఆ కదా నేను నా విషయంలో మొన్న ఏం జరిగిందంటే నా దగ్గర పనిచేసే పోవడానికి పైసలా ఉండే కొన్ని అవసరం ఉండే అయితే నేనేం చేశానంటే నా దగ్గర లేకుండే మాకు సార్ ఉంటారు మా సార్ దగ్గర లేకపోతే నేను చేశానంటే వేరు దగ్గర అడిగి ఇచ్చినా అనమాట అది ఎంత మాత్రము అది తప్పో రైటో నాకైతే తెలియ చెప్తున్నా నేను ఎల్పి అక్కడ నాకు నింద వచ్చింది నేను అనుకున్నా అసలు ఎందుకు నేను అతను ఆయనకు హెల్పి కూడా నింద వచ్చింది అప్పుడప్పుడు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి మీరు అంటాడు ఆయన కదా ఆయన ఎంత సహించుకుంటే మన కోసం ప్రాణం పెట్టిండు చూడండి కదా మనము కొంచెం చిన్నదానికి మస్తు బాబా తెలుసా నన్ను పైసలు ఇచ్చినందుకు మా వాడు తిట్టింది నన్ను నువ్వు ఆయనకి ఎందుకు ఇప్పించినవుకు ఏం అవసరం వాడు ఎక్కడ వెళ్ళిపోతే నువ్వు కడతావా నువ్వు ఇస్తావా అని చెప్పేసి అదే ప్రభు నేను అసలు ఆ బాబుకి పైసలు అవసరం ఉంటే ఇప్పించినానికి నాకు ఇంత చేస్తున్నావు మరి నువ్వు ఎట్లా పరిచినావు ప్రభు అసలు మాకోసం కదా చిన్న జస్ట్ నేను గీత దాకా మస్తు బావడిపోయినా కదా ఆయనకు తప్పించుకోవాల్సిన అధికారం ఉంది పవర్ ఉంది ఆయన కదా మనుషులు కొట్టినా తిట్టినా ఉంచినా కూడా ఆయన బట్టలు ఇట్లా పంచుకున్నాడు తెలుసు అయినా కూడా ఎవరు ఒక మాట నిన్నాడు తెలుసా వాక్యం జరుగుతుంటే ఏడుపు వస్తా తెలుసా ఎందుకంటే అసలు నీకు ఏం అవసరం ఉంది ప్రభు మా దగ్గ మా కోసం త్యాగం చేసుకున్నా నీ జీవితాన్ని అని చెప్పేసి కదా ఇంతగానం త్యాగం చేసుకున్న ఏం అవసరం ఉంది చూడండి ఆయన ఆజ్ఞ మనం గై ఆయన పెట్టిన ప్రాణానికి మన కోసం విలువ తెలుసా అసలు దానికి ఏమంటారు దానికి విలగట్టలేము అసలు మనం మనం ఆయన ఆజ్ఞను పాటిస్తూనే అదొక విలువ అదొక త్యాగం ఖచ్చితంగా పాటిస్తనే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఏ మాత్రం నీ దగ్గర పాపమున్నా నువ్వు ఎంత మాత్రం ప్రార్థన చేసినా ఎంత సేవ చేసినా ఎన్ని వాక్యాలు ఎంత పెద్ద సెలబ్రేషన్లు నువ్వు ప్రకటించినా కూడా నేను లేడు ఎందుకంటే తోటి పైన అర్థం చేసుకునే అర్థం సమయం మీ దగ్గర లేకపోతే కదా ఎట్లా వింటాడు ఇక్కడ కదా అయితే వ్యూహాను మూడు ఐదు ఒకటో వ్యూహం మూడు ఐదు పాపములను కేసు ప్రత్యక్ష పాపము తీసివేటకు ఆయన తెలియను చూడండి అందరికి తెలుసు మన అందరు తెలుసు మన పాపముల కోసం ఆయన వచ్చిన అందరూ తెలుసు పాపము తీసివేటకు ఆయన ప్రత్యక్షమైండు అంటే తీసిపోయడానికి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన వచ్చాడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను పని చేయడానికి నేను నాకు పనికి తెలుసు కాబట్టి నేను ఆయన ఎందుకంటే నాకు వస్తుంది పని ఇప్పుడు మనకు వాక్యం ప్రకటించడం మనకు వస్తుంది కాబట్టి మనం వెళ్తున్నాం ఆడ ప్రకటించడానికి మనకు తెలియకపోతే ఎట్లా ప్రకటిస్తాం ఆడ ఆయనకు నేనేమంటాడు అంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి వచ్చిండు మనకు ఆయన అధికారం ఇచ్చిండు మనకు కూడా ఆయన పవర్ ఇచ్చిండు అన్నప్పుడు మనం వాడుకోవాలి ఆ పై మనం వాడుకోవాలంటే సంపూర్ణంగా మనం వాడేసుకోవాలి నా దగ్గర గింత కూడా ఏ మిస్టేక్ ఉన్నా సరే నువ్వు ఎంత సేవ్ చేసినా ఎన్ని గంటలు చేసినా ఏం చేసినా వినడు నేను డబ్బులు వేసినప్పుడు మస్తు బాబా తెలుసా బాగా వాడు ఏంది ప్రభావం ఇట్లే చేసినావు అసలు నేను డబ్బులు ఇప్పిస్తా నాకు అవమానం వచ్చి మస్తు నా మా సార్ నన్ను ఎందుకు ఇప్పించినావు నీకు అవసరమా నీవు నువ్వు చూసుకోవాలి కదా వాడక నేను వెళ్ళిపోతుంది నువ్వు ఎట్లా కడతా అనిపించేసి నేను మళ్ళీ దేనిక ఉపయోగపేసుకున్నా ఎందుకంటే నేను మోసం చేయలేదు ప్రభావ ఆ బాబుకి పైసలు అవసరం ఉంటే ఎవరి ద్వారా ఇప్పించి మళ్ళీ వాళ్ళకి చేసిరు అలా కాదు అది పాయింట్ కాదు వాళ్ళకి అర్థం కాదు అన్నిలో ఒక్కొక్కసారి నేను అదే పాటించే ప్రభావాన్ని నిన్ను నమ్ముకున్నా ఆయన కష్టాల నేను చూడలేక ఇప్పించిన బస్ అంతే సరే వస్తే అనుకున్నా కానీ అసలు మనం బాధపడడానికి అవసరమే లేదు ఎందుకంటే ఆయన పడ్డ బాధల మనం పడ్డది గింత కూడా కాదు తెలుసా ఏమంటారు దాన్ని ఒక ఆవగించ కాదు కదా ఆరోగ్యంజలకు ఒక సెంట్ పర్సెంట్ కూడా కాదు ఆయన వాడ బాధల మనం మొత్తం మన జీవితం బాధపడ్డా సరే కానీ ఇంత కూడా కాదు ఎందుకంటే ఆయన మస్తు త్యాగం చేసుకొని వచ్చిండి కదా మన దగ్గరికి ఏం చెప్పండి ఆయనకి మన ఆయన ఆయన అస్తంత్రి మనం తయారు చేసుకుంది కాబట్టి ఎక్కడ నశించిపోతారో ఎక్కడ నరికాలికి పోతారో అని చెప్పేసి కదా ప్రతి క్షణం ప్రతి క్షణం మనం చూస్తూనే ఆయన ఏం పాటిస్తున్నా ఏం చేస్తుండినా ఎక్కడ పోతుండినా ఏం చేస్తుండినా ఏం ప్రకటిస్తుండీనా ఏం పాటిస్తుండిన అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే సృష్టికర్త పైన ఉన్నాడు కదా చూడండి ఆయన పాపం తీసివేయడానికి వచ్చి అధికారం ఉంది కాబట్టి వచ్చింది ఆయన కదా కదమ్మాడు ఎవడును పాపము చేయడు చూడండి ఆయన ఎందు నిలిచి ఉన్న వాడెవడును పాపము చేయడు ఆయన ఎందు నిలిచిన ఎవరైనా సరే పాపం చేయరంట పాపం అంటే ఒక మనిషిని ఏమంటారు అట్లా చూడడం ఇట్లా చూడడం కాదు నువ్వు మస్ జస్ట్ మనసులోనే ఏమన్నా అనుకుంటే కూడా అది కదా ఎవరైనా నువ్వు తిట్టుకున్న సరే పాపమే ఎవరైనా నువ్వు ఎవరైనా చూసి నువ్వు నైనా సరే పాపమే తెలుసా సపోజ్ పాటలు పాడుతుంటే సపోజ్ వాకింగ్ చెప్తుంటే మనం టైం పాస్ చేసినా కూడా పాపమే ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరు చెప్పినా సరే వాక్యము ఎవరన్నా ఎవ్వరుడన్నా దేవుడు మాట్లాడి నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావు పాయింట్ ఇక్కడ కదా పాపం చేస్తేనే పాపం కాదు నువ్వు ఆయన ఆజ్ఞని మీరితేనే పాపం కదా ఒక మనిషిని తిట్టాల్సిన అవసరం లేదు ఒక మనిషిని కొట్టాల్సిన అవసరం లేదు ఆయన మరలు సరిద అయినాకపోతే ఎవరు చెప్పిన మెసేజ్ అయినా మనం విని దాన్ని మనం మనం పాటించుకుంటే చూసుకోవాలి మనిషి అక్కడ ఇంపార్టెంట్ కాదు వాక్యం ఇంపార్టెంట్ అని చూసుకోవాలి కదా ఆయనలో పాపం లేదు ఆయన దగ్గర ఉన్న ఎవరైనా పాపం చేయనికి అసలే ఇష్టపడరు అంటుంది ఇక్కడ పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు చూడలేదు ఎరగలేదు ఎరుగను లేదు చూడండి పాపం చేసి ఎవరైనా ఆయన చూడరంట ఆయన ఎరగరంట అంటే ప్రార్థనకి జవాబు రాని రాదు కదా నువ్వు ఎన్నిసార్ చేసినా ఆయన నా ప్రార్థన ఇప్పుడు నేను సపోజ్ నేను నేను ఎన్నిసార్ నా దగ్గర పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తాను అసలు వినడు దానికి జవాబు ఇయ్యడు దానికి ఎన్ని రోజులు చేసినా నాకు జవాబు ఎందుకు వస్తలే అనుకుంటాం నా పాపం నేను ఒప్పుకోకుండా ఆయన సన్నిధిలో మొర పెట్టుకుంటా ఏం లాభం ఇక్కడ ఒక మనిషి నేను ఇప్పుడు తిట్టిననుకో నేను తిట్టేసి డైరెక్ట్ ప్రార్థనలు చూస్తే అయిపోతా నేను ఎవరెవరి తిట్టినా ఏమేమి చేసినా ఈ రోజంతా ప్రతి క్షణం మనం ఒప్పుకుంటూనే ఉండాలని సన్నిధిలో పాపం చేయకపోయినా ఒప్పుకుంటుండాలి ఒకవేళ ఏమైనా ఏదో జస్ట్ మిస్టేక్ ఏం చెప్పలేము దుకాణం ద్వారాను లేకపోతే బండి విషయంలో లేకపోతే ఏమైనా పని విషయంలో ఏం చిన్న మిస్టేక్ జరిగిందా సార్ అది పాపమే అంట తెలుసా ఏ చిన్న మిస్టేక్ జరిగింది సార్ ఆయన దగ్గర ఉన్న మనము పాపం చేసినాం ఆయన మనల్ని చూడాలంట మనం చూడలేమంట ఎరగలేమంట అసలు తెలుసుకోకుండా తెలుసుకోలేం ఆయన ఆయన దర్శనాలు చూడలేం ఆయన ఒక దర్శనం మనం చూసుకోలేం ఆయన పర్రొకర దర్శనం మనం చూడలేం ఏమి చూడలేం ఎందుకంటే మనం పాటిస్తే అన్ని మన దగ్గరకు వస్తాయంటున్నాను చేసే పని మనం శ్రద్ధగా చేస్తే దాంట్లో ఉన్న మనకు చేసే పని మనం శ్రద్ధగా చేస్తే దాంట్లో ఉన్న ఇంకా ఏమంటారు కొత్త కొత్త క్లువులు బయటకు వస్తుంటాయి మనకు పని అర్థం కాకపోతే దాంట్లో ఉన్న టెక్నాలజీ అర్థం కాదు దాంట్లో ఉన్న విలువ అర్థం కాదు కదా మన వాక్యం పాటిస్తే కదా అన్ని విధాలకు మనం పాటించాలి అన్ని విధాల జస్ట్ వాక్యం పరంగానే కాకుండా మన క్యారెక్టర్ పరంగా కూడా మనం వాక్యం పాటించాలంటూ కదా ఇక్కడ చూడడానికి ఎంత క్లియర్గా రాయబడ్డది ఇక్కడ కదా పాపం చే వాడు ఇవ్వడను ఆయనను చూడలే చూడను చూడడు ఎరగడు కూడానంట ఎరుగును లేదు పెరుగునేరు కదా అసలు ఎప్పటికీ పాపం ఉన్నది అనుకో స్వచ్చినంత వరకు నీ సమయంలో పోతనే పోనేవు నీ రోగాలు పోనేవు నీ అప్పులు పోనేవు అట్లే ఉంటాయి ఎందుకు నేను పాటిస్తలేవు కదా నీతి మంత్రుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును చూడండి చిన్న పిల్లలారా ఇక్కడ తెలివి లేదు అందరు చిన్నపిల్లలైనా అంటే ఇక్కడ ఆయన ఎంత చదువుకున్న సార్ ఎంత అమ్మంటారు నువ్వు ఎంత పెద్ద పిహెచ్డి చేసినా ఎం చేసినా ఏం చేసినా ఆయన దగ్గర మనం అందరం చిన్నపిల్లలమే ఎందుకంటే ఆయన దగ్గర ఏం నేర్చుకున్నా సరే అది ఒక చిన్నది ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయంటున్నాయి ఆయన అది ఎంత నేర్చుకున్న చిన్నపిల్లలారా అంటున్నాయని మనం కదా ఎవరిని ఎవరైనా సరే చూడండి ఇక్కడ ఏమన్నా చిన్నపిల్లలారా ఎవడు మిమ్మను మోసపరచుకున్నాను ఆయనను నీతి మంత్రుడని ఉన్నట్లను నీతిని ప్రతివాడును నీతి కదా నీతిని జరిగించుకోకపోతే మనం కూడా నీతిమంతులమే కదా నిజం ఎప్పుడతే మనం కూడా నిజం నిజం మాట్లాడడం మోసకరం కాదు మనకు కదా మనం పాటించకపోతే ఎట్లా ప్రకటిస్తాం సపోజ్ ఇప్పుడు మా తమ్మునికి నాకు గొడవ అయింది నేను మా తమ్మిని మీద వేషం పెట్టుకొని ఇక్కడ వాక్యం చెప్తే మన విలువ దానికి అస్సలు లేదు నేను నిజంగా చెప్తున్నా మా తమ్మునికి నాకు గొడవ అయినా మా తమ్మి అసలు కోపం లేదు ఎందుకంటే నేను వాక్యం మనం ఎప్పటి నుంచో చూసు వస్తున్నాం ఎప్పటి నుంచో కూడా వస్తున్నాం అన్నప్పుడు మన మనం దాన్ని పాటించకపోతే విలువ చెప్పండి దగ్గర దగ్గర వంద మంది చూస్తున్నాక మా తమ్ముడితో లొల్లు పెట్టుకుంటే నేను మా తమ్ముని ఒక్క మాట కూడా అనలేను తెలుసా ఒక్క మాట కూడా అనలేను నేను ఈ విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పినా అనుకుంటాను నేను ఒక్క మాట కూడా లేను ఎందుకంటే మనం ఈ వాక్యం పాటిస్తున్నాము కదా ఈ వాక్యం మనం పాటించినప్పుడు ఆయన అన్నా మనకు ఈ వాక్యం మన హృదయంకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అప్పుడు మన జీతాల కార్యం జరగదు అన్నారంటారు ఏం మీ ఒక్క మాట అనలేవంటే లక్ష్మీ సరే ఏమి కాదు పాటు అన్న ఏమవుతుంది వాడు అంతే తప్ప ద్వేషం లేదు కోపం లేదు కదా ఈ వాక్యం పాటిస్తే మనకు ఆటోమేటిక్గా అది అర్థమైపోతూనే ఉంటుంది ఇక్కడ ఎంతమంది అన్న మీ తమ్ముడు ఒకటనీకి వస్తాం ఏమని లేవన్నది కూడా ఒక మాట కదా ఒక తెలుసా నేను చదివి మనం వాక్యం పాటిస్తే నీవుడు మనకు అన్ని బయలుపరుస్తూనే ఉంటాడు చూపిస్తూనే ఉంటాడు కదా మనం ఈ మనం మనసులో లేకపోతే ఆ నేను మా తమ్మిని తిట్టు అని మా తమ్మిని నేను దగ్గర ఈ వాక్యం ఉండకపోతున్నాయి కదా సమస్యలు పోకపోతున్నాయి నేను వాక్యం చదివి కూడా లాభం లేకపోతున్నాయి అందుకే అంటున్నాడు మీరు ఎవరి మిమ్మల్ని ఎక్కిరించినా సరే మోసం చేసినా సరే వాళ్ళని ఏ మాత్రం ద్వే ద్వేషించకండి కదా ఏ మాత్రం వాళ్ళను అవమానపరచకండి ఎందుకంటే వారి మీద నీకు అభ్యంతరం కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఫస్ట్ మన సృష్టికర్త మన గొప్ప దేవుడు మన పాపాలు క్షమించాడంట తెలుసా వాళ్ళ మీద నీకు భేదం కలిగి చేస్తే ఫస్ట్ నీ పాపలు క్షమిపబడతాయంటాడు చూడండి ఎంత డిఫరెంట్గా అరే మనం ఆయన ఆయన ఎగిరితే నేను ఆయన కోసం ప్రార్థన చేస్తే నా పాపలు ఎందుకు అంటే ఏమో మరి మన ద్వారానే ఆయనది మనకు కోపము వచ్చడి చేసిన ఏమో ఆయన కదా అందుకే అనిపిస్తుంది అందుకే మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడి కదా అన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనకు అన్న చెప్తా ఎక్కడ మాట్లాడిన మీరు పని విషయంలో కానీ ఏడైనా మీరు నోరును ఫస్ట్ జాగ్రత్తగా వాడుకుంటే అన్ని విధాలుగా మీకు దేవుడు మీకు తోడమంటాడు అంటాడు కదా నాకు చాలా మోసకరమైందంట తెలుసా అది వచ్చే నీ జీవితం నీ సేవ ఆధారపడి ఉంటుంది కదా పిలిపిలు అదే పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మనం ఎప్పుడు నుంచి చూసుకుందాం మీరు ఏక మనసు గలి కలి అగునట్లుగా అగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమ కలిగి ఏక భావ ఏక భావము గలవారుగా ఉండు ఉండి ఒకని ఒక్కదాని అంది మనస్సు నుంచి చూ సంతోషము చేయుడి చూడండి మనం ఎంతమంది వాక్యాలు జరుగుతున్నామో అందరికీ ఒకటే బుద్ధి ఉండాలంట నోటి ప్రేమించే బుద్ధి తోటి ఆయన ఆదుకునే బుద్ధి సపోజ్ ఇప్పుడు కష్టాలతోటి ఉన్నారు ఇప్పుడు ఎంతమంది కష్టాలతో ఎంతమంది మోసం తోడు ఉన్నారు ఇప్పుడు వస్తు మంది తెలుసా మనం మంచి ఉన్నమేమో కానీ కిన్నీ లేక రోగాలతోటి సమస్యలతోటి ఈరోజు మేము హాస్పిటల్కి పోయినాం మా ఆమె అక్కడ ఆయనకు ఎంత మొత్తం ఆయన ఆయన ఏమంటారు ఆయన బాడీలో మొత్తం నీరేగా వచ్చిపోయింది తెలుసా ఆమె చెప్తున్నాడు అర్థమైంది ఎంత డేంజర్ ఉన్నాయని అని నాకు అనిపించింది నిజంగా కృషి మనం నమ్ముకున్నాం మనకు ఏదో విధంగా వాళ్ళు తప్పిస్తూనే ఆయన ఏదో విధంగా మనం కాపాడుతూనే ఉండు కదా ఈ నామం దిన వాళ్ళు ప్రజలకి ఈ నామం తోటి స్వస్థత జరుగుతుంది రక్షణ కలుగుతుంది అని తెలియనోళ్ళు ఎంతమంది నష్టంచిపోతారు కదా నాకు అనిపించింది కదా ఎంత ఆయనకి ఏమేమి చేసినా అసలు ఇక్కడ ఎక్కడ అయిందో కానీ ఎంత ఇబ్బంది తెలుసు స్కానింగ్ వచ్చింది ఈరోజు మాతోటి మస్తు మా చెప్తుంటేనే మస్తు బాగా అనిపిస్తుంది కదా అది వస్తునే ఉంటుంది తెలుసా తీసేటప్పుడు మళ్ళీ వస్తనే ఉంటుంది మీరు బావిలో కదా సుశాసలు నమ్ముకుంటే కదా వచ్చే రోగంతో అయినా దూరం చేసిస్తాను ఆయన రోగానికి కదా మనకు ఒక సమస్య ఉంటే ఆ సమస్య పోయింది కూడా తెలియదు తెలుసా నాకు ఒక ప్రాబ్లం ఉండే ఎట్లా అంటే నేను ఎంత మొత్తం నా ఫైలు ఒకటి పెద్ద బుక్కు తయారైపోయింది తెలుసా హాస్పిటల్లో అన్ని రిపోర్ట్లు చూస్తే మెత్త బుక్ ఇంత మనం చెయ్యి రెండు చెందలు పట్టుకుంటే ఆ బుక్ తయారైపోయింది అంటే ఆ హాస్పిటల్లో పేజీ ఈ హాస్పిటల్లో ఫైల్ హాస్పిటల్ ఫైల్ అన్ని నింపి నింపి నింపి నాకు యాస్ట్ వచ్చిపోయింది పైసలకు ఫి పై పని చేసుకోవాలి తీసుకొని పోవాలి పైసలు పని ఎక్కడా స్వస్థత కలగలేదు వండుకొని మెత్త మీద వండుకొని ఏడిసిన దేవాసలు ఇది నాకు ఎందుకు వచ్చింది తీసుకోతే నన్ను తీసుకోవాలని చెప్పేసి ఆ సమస్య పోయింది అది ఎట్ల నాకు తెలియదు తెలుసా నా బాడీ మీద షర్ట్ షర్ట్ ఆ షర్ట్ ఎప్పుడు ఇప్పయాలి ఎప్పుడు నీళ్ళ దుంకాలి నాకు ఎందుకంటే మనం తోటిదానికి క్షమించినప్పుడు మనకున్న కష్టాలు తొందరగా వింటాడు చూడండి మనం ఎరగకపోతే ఆయన మనల్ని మనం చేసే ప్రాణాలను ఎట్లు చెప్పండి మనం ఎరగినప్పుడు ఆయనని కదా నేను చేసిన ప్రార్థన కన్యుడితో ప్రార్థన చేసిన ప్రార్థన విన్నాడు నా సృష్టికర్త అయిన గొప్ప దేవుడు నాకున్న సమస్య తీసేసిండు తెలుస అది ఇప్పటి వరకు నాకు మళ్ళా ఉన్నట్టు కూడా అది ఎట్లా పోయిందో కూడా తెలియడం కదా అట్లనే సమస్యలు పోతాయి అనే నమ్మకం మనం పెట్టి ఇతరులకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం పెడితే ఖచ్చితంగా పోతాయి చెప్పే విధానం కూడా పట్టి ఉంటుంది తెలుసా చదువు మూడు చదువుతన ఏమియు చేయక ఏమీ చేయక వినయమైనా వినయమైనాడు ఎంచు చూడండి కక్ష అస్సలే ఉండదు అంటున్నాను కక్ష నీ దగ్గర అస్సలే ఉండదు కక్ష ఉంటే అది ఏమంటారు కక్ష అంటే ఇంకెప్పుడు ఏమైతుందో ఇంకెప్పుడు ఏమి కావాలని అదే కక్ష ఇప్పుడు పొత్తుడు పుడితే ఏమైనా కాని ఇంకేమైనా కావాలి నన్ను ఇచ్చిండు అని కొట్టి కక్ష పెట్టుకోమనుకో అని ఏమంటాడు నేను ఇన్నిసార్లు వాక్యం ద్వారా ఈయన వాక్యం చూసిండు వాకిం ప్రకటించిండు పాటిస్తలేడు ఏం లాభం అని బాధపడతారు తెలుసా మనం పాటించకపోతే మన జీవితంలో కార్యం జరగదు పైగా మనం నేర్చుకున్నంటికి మొత్తం ఎంత నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకోవచ్చు ఒక్క దెబ్బతో ఆయన కొట్టుకొని పోతాయి కక్ష నీ దగ్గర పెరిగితే ఉండదు కోపం అసలే ఉండదు అసలు తొందరపడి అసలే ఉండదు ఆయన దగ్గర శాంతిగా సమాధానంతో ప్రేమతోటి కదా నువ్వు ఎంత ప్రేమతోటి మాట్లాడితే అంత దగ్గర మనుషులు అది నువ్వు కోపంతో మాట్లాడచ్చు ఇదే ఎవరైనా సరే చూస్తానే నేను చూడడం మీరు మీరే చూడండి మాట్లాడే కదా మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను చూడండి మన సొంత కోసం ఈశ్వరుపతి దగ్గర టైం పెడుతున్నామో ఎట్లా చూసుకుంటున్నామో ఇతరుల కష్టాల్సిన కూడా అట్లా చూడాలంట కదా ఇంకా నీ జీతంలో ఇప్పుడు నా సపోజ్ నాకే ఒక సమస్య పోయిందని అది నా జీతాల గొప్ప కార్యమే అది ఆ కార్యము ఇతరులకు చెప్పకపోతే లాభం ఏముంది చెప్పండి ఏమైనా విల్వన నేను మంచిగా స్వస్థత పొందినా నేను మంచిగా ఉన్నా దగ్గర దగ్గర అపోలో తిరిగిన నేను నేమ్స్ తిరిగిన మస్తు హాస్పిటల్ తిరిగినాం ఇక్కడ మనజొన్న తెలిసిన మనజొన్న దగ్గర కూడా తీసుకు వెళ్ళాడు ఏమంటారు అక్కడ అన్ని తిరిగినాం హాస్పిటల్ అది తిరిగినా కూడా తక్కువ నాకు సృష్టికర్త మన గొప్ప దేవుడు అది నేను చెప్పకపోతే గొప్ప కార్యం నా జీవితంలో అది నేను ఇతరులు చెప్పకపోతే నేను స్వస్థత పొంది ఏం లాభం కదా ఆయన అంటుండే నీ సొంత కార్యలు కాక ఇతర కార్యలు కూడా చూడమంటుండు అవును ఇప్పుడు ఎవరైతే సమస్యతో నాకు వచ్చిన సమస్య తోటి వాళ్ళకు నేను చెప్పకపోతే లాభం లేదు ఇక్కడ కదా అన్ని విషయాలు సరే మన అవసరం ఎట్లా చూసుకుంటున్నామో సృష్టి కడితే కదా మనకు సమస్య వచ్చినప్పుడు కానీ ఎట్లా మొరపెట్టుకుంటున్నాము గంటలు గంటలు పెడుతున్నాము అంతసేపు వేరే కోసం మొర అది మహా గొప్ప విషయం తెలుసు కదా ఆయనకు ఆకలైనా సరే దూపైనా సరే నిద్ర సరే ఒక మనిషిని మధ్యలో వదిలేసి వదిలేడు మనిషి మొత్తం డౌట్ మొత్తం క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన మేలు చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని వాక్యాలు ప్రకటించి కావాల్సిన అస్వస్థతలు చేసి మళ్ళీ ఆయన కొండ మీదకి తెలుసా అతడంతా చేసి ప్రాణం అడవి ఆయన ఆ కొండ మీదకి పోయి అతడంతా ఊశవచ్చు ఆయన అసలు పండుకోన ముచ్చట కూడా లేకుండా కదా మనం పండుగం మనం తింటున్నాం చేస్తున్నాం కదా మన సొంత పనులు ఎట్లా చేసుకుంటున్నామో సొంత అవసరాలు ఎట్లా చూసుకుంటున్నామో ఈ సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇతరుల కోసం అట్లా చూడమంటున్నాయన కదా నాకు కలిగిన ఈ మనసును మీరు మీరును కలిగి ఉండుడి చూడండి ఆయన సొంత కార్యలు కాకుండా ఇతర కార్యాల కోసం ఎక్కువ టైం పెట్టింది కాబట్టి కదా ఆయన మనసు మనకు ఉంటే కదా ఆయన బుద్ధులు మన దగ్గర ఉంటే ఆయన వాక్యం హృదయంలో ఉంటే ఇవి కలిగి ఉండాలంట మనం ఆయన మనసు మనం కలిగి ఉండాలంట ఆయన మనసు మనం కలిగి లేకపోతే అవతలలో సమస్యలు అర్థంగా అతల బాధలు అర్థంగా అతలలో కష్టాలు అర్థంగా అతలలో సమస్య పోయింది కదా నేను దగ్గర ఉన్నా నాకు ఆయన సుస్త కలిచిన గ్యారంటీనే సాక్ష్యం ఇస్తున్నా కదా ఏమవుతుంది ఇప్పుడు ఇతరులకు చెప్పాల్సిన చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది అరే జరిగి ఇట్లా సమస్య పోయింది మీరు కూడా నమ్ముకోండి అది ఒకటే సమస్య కదా ఏ సమస్య అని సరిపోతుంది ఆయన దగ్గర సమస్తమైన కదా చూడండి ఆయన మనసు మనం కలిగి కదా ఆయన ఎట్లా క్షమించు ఎదుటివాణి అట్లే కదా నిన్న వాళ్ళని ప్రేమించమంటే ఎట్లా ప్రేమిస్తాం బట్టలు పైసలు ఇచ్చి బట్టలు ఇచ్చి అది ప్రేమించినట్ట అన్ని విషయాల కష్టంతో ఉన్నప్పుడు తోటి రోగం తోటి సమస్యలతో ఉంటే ఈ నామం ఇస్తే స్వస్థత వస్తుంది ఈ నామం ఇస్తనే ఆయనకి కార్యం జరుగుతుంది వేసు నామం ఒకటే నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నువ్వు ఈ నామం ప్రకటించకుండా నువ్వు మొత్తం ఈ నామలు లేకుండా నువ్వు దునియాలో ఉండి కదా నీ ఆస్తి మొత్తం అమ్మి కూడా ప్రయోజనం లేదంటున్నా ఆయన నానామాలు నువ్వు ఏది ప్రకటించినా సరే అది మేలుగానే ఉంటుంది కదా అది తరతర ఉండిపోతుంది అంటాడు ఆయన కదా ఆయన నమ్ముకోకుండా మనం ఎంత సాయం చేసినా వేస్ట్ ఆయన ఆజ్ఞ మనం పాటించి ఇతరుల కోసం మనం మేలు చేసినట్టే ఉన్నారా చూడండి ఆయన మనసు మనం కలిగి ఉంటే ఆటోమేటిక్ గానే క్యారెక్టర్ మనకు వచ్చేస్తుంది మనుషులే మన మనుషులే అనుకోవాలి మా దృష్టి వీడు నిజంగానే మా నన్ను అన్నారు మా తమ్ముకి నా గొడవ ఏమన్నారంటే ఏమంటలేవు నువ్వంది కానీ ఇవ్వ ఇది అక్కడ నాకు కనిపించింది అక్కడ ఇగో ఈ వాక్యం ఏది ఐదో వచ్చిన వాక్యం నాకు కనిపించింది అక్కడ నేను మనసు కలిగింది కాబట్టి మా తమ్ముని ఒక మాట అని ఒక చేయబడెత్తలేదు మా పెద్ద మనుషులకి ఏమంటే ఒక డౌట్ వస్తుంది అరే ఈ తప్పు చేసి నా అట్లనే ఈశ్వ కూడా అట్లనే అనొచ్చు ఆయన ఆయన భరించుకోండి తెలుసా మనం కూడా భరిస్తేనే దానికి ఒక విలువ వస్తుంది మస్తు దగ్గర వంద మంది అక్కడ కొంతమంది కూడా నేను అనలే నేను ఎందుకంటే మనం ఈ మనం ఈ నామం ప్రకటిస్తున్నాము ఈ నామం పట్టుకొని మనం పోతున్నాము పాటించకపోతే అక్కడ అక్కడ మనం ఏమంటారు లాభం లేదు అక్కడ కదా జరగాల్సిన మేలు జరుగుతూనే ఉంటే వచ్చిన దీవెనలు వస్తూనే ఉంటాయి నీకు ఆయన నువ్వు ఆయన నామం పట్టుకొని వెళ్తే ఆయన మనసు నువ్వు కలిగి ఉంటే నీకేం కావాలో ఆటోమేటిక్ నీ దారులకు వచ్చేస్తుంది ఎప్పుడో నిర్ణయించేసిండు ఆయన ముద్ర వేసి పెట్టేసిండు నువ్వు పాటిసే కథ మీ దగ్గరికి వచ్చేస్తుంది అంటున్నా ఆయన కదా నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అది ఎప్పుడే నువ్వు పాటించడం స్టార్ట్ చేస్తే నీకు నీకి రావడం కూడా స్టార్ట్ అయిపోతుంది మేలు కానీ డివేలన్ కానీ డబ్బు విషయం అయినా ఏదైనా సరే అప్పు విషయం అయినా సరే తెగిపోయిక టైం వస్తేనే ఉంటుంది అప్పు అయితే తేలిపోనిక టైం వస్తుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ పాటిస్తుంటే అక్కడ టైం స్టార్ట్ అయితేనే ఉంటుంది మేలు విషయమైనా సరే ఏదైనా సరే స్వస్థత కానీ ఏవైనా సరే కదా మనకు డౌట్ వచ్చినప్పుడు మనమే చూసుకోవాలా వాక్యం మనమే ప్రకటించుకోవాలి మనమే చూసుకోవాలి నీకు ఎక్కడ డౌట్ వస్తుంది వాక్యం చదువుకుంటే వెళ్ళదాం డౌట్ క్లిఫై ఏమంటారు క్లారిఫై అయిపోతుంది డౌట్ త్వరలో అడగకుండా ఇతరుల చూడండి ఇక్కడ ఆయన మనసు మనకు కలిగి ఉండమంటే మనసు కలిగి మనం మనమే మనం పరీక్షించుకోవాలి కదా ఆయన దేవిని స్వరూపము దేవిని స్వరూపము దేవుని స్వరూపమున విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు గాని చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగి కూడా దేవునితో సమాధానం ఉండుట విడిచిపెట్టుకూడదని భాగ్యం ఎంచుకోలేదు కింద చూడండి ఏడ్లు అర్థమైపోతుంది మనుషుల పోలికగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్నిగా చూడండి మనుషుల పోలికగా ఆయననే ఉట్టిండంట ఆయన ఎవరు బలవంతంగా తీసుకురాలేదు ఇక్కడ కదా తానే రుక్తిగా తనను తానే అప్పగించేసుకుంటూ అంటుండు ఇక్కడ తనను తానే అప్పగించేసుకున్నాడు ఆయన ఎవరు పట్టించే ఎవరు పట్టుకరాలే తప్పించుకోవాల్సిన అధికారం ఆయన దగ్గర ఉంది తప్పించుకోలేడు సపోజ్ ఇప్పుడు దగ్గర నాకు ఇప్పుడు నేను ఎటుకి వెళ్ళవాల్సిన ఇంకా టైం బండి ఉంది అనుకో నేను వెళ్ళిపోతా ఎందుకంటే దగ్గర బండి ఉంది బండి లేకపోతే తానే ఉండిపోతా నేను సపోజ్ నన్ను ఎవరైనా కొట్టినకి వచ్చినా నా దగ్గర వెపన్స్ ఉంటే దాన్ని అక్కడ వెళ్ళి తప్పించుకుంటాం ఈయన దగ్గర మొత్తం ఉంది తెలుసా మనుషులను మొత్తం మనుషుల కన్నులు మూసేసి సృష్టిని మొత్తం కింద మీద చేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాల్సినంత శక్తి తన దగ్గర ఉంది కానీ పోలేడు ఎందుకంటే తన తానే అప్పగించుకొని భూమి మీదకి తనను తానే రుక్తిగా చేసుకొని వచ్చిండు ఆయన ఎవ్వరు ఆయనని అధికారం లేదు ఆయనకి నన్ను ఆయనకు ఆయన లొంగిపోయింది కాబట్టి వచ్చేసిండు దగ్గరికి మరియు ఆయన ఆ కార్యమును మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునను ఎనిమిది జరుగు మరియు ఆయన మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి కనబడి మరణం పొందినంతగా మరణం పొందినంతగా అనగా అనగా సిలవ మరణము సిలవ మరణము పొందునంతగా పొందినంతగా విధేయత చూపినవాడై విధేయత చూపినవాడై తగ్గించుకోనను తగ్గించుకునను తగ్గించుకుంటే అన్ని వస్తాయి నీ దగ్గరికి అంటున్నాను తగ్గించుకోలేకపోతే అక్కడ ప్రాణం పెట్టలేడా ఆయన కదా ఇక్కడ తగ్గించుకోవడానికి ఆయనకు మనుషు ఉంది ఆ ఊపికుంది కాబట్టి తగ్గించుకుని అక్కడ ఆయన సృష్టి ఆయన చెప్తున్నాను కదా ఆయన తప్పు చేయకుండా అక్కడ తగ్గించుకుని ఉన్నాడు తప్పు చేయకపోతే నేను ఉంటాను అయిపోయా నీరుతున్నావు అంటాను నేను ఎందుకంటే మనం వాకింగ్ పాటిస్తే కదా తప్పు చేసినా చేయకపోయినా నీ దగ్గర కోపం ఉండదు నీ దగ్గర తప్పు చేసిన కోసం తప్పు ఒప్పుకోవాలా నాకు ఎందుకోసం నేను నిండాలి సుస్తికర్తగా వచ్చింది అడ నింద నీకు వస్తే పెద్దది నాకు వస్తే ఏం పెద్దది మా బాస్ నన్ను ఇచ్చిండు పైసలు వేసాంలా నేను అనుకున్న కొన్ని రోజులు రెండు రోజులు బాధపడ్డా నేను మళ్ళీ అనుకున్నా సుస్తి కర్తగా వచ్చింది పెద్ద నిందా ఇది నాకు పెద్ద పెద్ద అదా ఇది అనుకున్నా నేను జస్ట్ హెల్ప్ చేయించిన దానికి పెద్ద నేను ఆ రోజు మొత్తం వేసిన తెలుసా ఇది నమ్ముతానో నేను అనుకున్న ఆయనకు జరిగిన అవమానంలా మనకి ఇంత గాఢ కూడా కాదు ఇది ఇది పెద్ద అదే ఆ సమస్యను అనుకుని మళ్ళీ తీసేసుకున్నాను తెలుసా కదా ఆయన ఆయన అప్పగించుకున్నాడు కదా అని నేను తగ్గించుకున్నాడు కాబట్టి విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నంట విధేయత చూపించిండంట విధేయత వినయం తోటి తగ్గించుకున్నాడంట అల్చల అల్చలు లేకుండా తగ్గించుకోకుండా విధేయంతో విని కూర్చు అంటే కూర్చేసుకున్నా కూర్చున్నాడు అంతే నన్ను ఇక్కడ కూర్చుని వాడు తోస్తారని కూడా అనకుండా విధేయత వినియం చూపించిండు అంటే వాళ్ళకు ఒక రివర్స్ అనే దగ్గర చేతులు లేవు అనే దగ్గర కాలు లేవు అన్ని తన అండవర్లకు పెట్టేసుకుని కూర్చుండి ఏం చేసినా సరే భరించి అక్కడ అందుచేత పరలోక మందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ కదా ఇక్కడ మాట్లాడుతుంది చూడండి భూమి కింద ఉన్న వారిలో కానీ కూడా ప్రతి ముఖాలు ఏసు నామమున వంగునట్లు కదా ఎక్కడ పరలోక మందున కానీ భూమి మీద కానీ కదా భూమి కింద కూడానంట భూమి కింద కూడా మనుషులు ఉంటారు అని చెప్తుంది ఇక్కడ అందరూ ఆయన నామంలో వంగాల్సిందే ఇప్పుడు నేను విధేయతతోటి వినయంతో వచ్చి తగ్గించుకొని ఇక్కడ నా ప్రాణం పెట్టేస్తున్నా నా ప్రతి ఒక్క నాలిక నన్ను శుద్ధించాల్సిందే అంటున్నాను ఇక్కడ ఆయన నామంలో ప్రతి ఒక్క ముఖాలు వంగాల్సిందే వేసునామమున వంగునట్లు చూడండి ప్రతి ఒక్క ముఖాలు ఏసునామంలోనే వంగాలి ఏ నామంలు కాకుండా కదా మరి ఇక్కడ మనతో మాట్లాడుతుడు సృష్టికరిత అయినా గొప్పదేవుడు పిలుపు ద్వారా కదా లేదా ఆయనను పాటిస్తే ఎట్లా సరెండర్ అయిపోమంటున్నాయన కదా మొత్తం సరెండర్ అయిపోతే బాడీ మొత్తం తేలిగైపోతుంది అన్నట్టు అంటుడు అది సగం సగం భయం భయం సగం సగం డౌట్ డౌట్ సగం సగం అనుమానం అనుమనం పెట్టుకొని ఉంటే అసలు ఏం తిన్నా భయంతో తినుకోవడం అయిపోతుంది ఏం దాని భయంతో దాగినట్టే అవుతుంది మొత్తం సరెండర్ ఆయనకి సరెండర్ అయి ఉంటే నీ ఏ విషయంలో కానీ నీ కానీ ఉంటాడు ఎందుకంటే ఆయన నువ్వు ఎరిగి ఉంటే నేను ఆయన ఎరుగుతా ఎరగకపోతే నేనైనా నేను ఎరగకపోతే నన్ను ఎరగడంట నా అంశం వినడు నా ప్రార్థన వినడు నేను ఏం చేసినానా అసలు నా మనం ఆలకించిన ఆలకించాడు ఆయన ఎందుకంటే ఆయన పాటిస్తలేం కాబట్టి ఆయన మాట నేను వింటలేను కాబట్టి నా తోటివాడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తోటివాడే మన సొంత తమ్ముడే కాదు ఇద్దరులో ఎవ్వరైనా సరే దునియాలో మన సోదరుడు మన సోదరి అనుకోవాలి మోసే విషయంలో సపోజ్ నువ్వు మా నేను తిరుతానా కొడతానా మా విషయంలో ఎట్లా చూసినో ఇతరులు కూడా అట్లా చూడమంటున్నావు ఎవరిని తిట్టొద్దు ఎవరిని నశయించుకోవద్దు ఎవ్వరు అవమానపరచొద్దు ఎవరు ఏం చేసినా ఒక పాట విషయం కానీ ముఖ్యంగా దేమ్ సన్నిధంలో ప్రతి ఒక్కరి కోసం మేము కదా ఆయన వాక్యం నడిచినప్పుడు కానీ టైం పాస్ అసలే కాదు ఎందుకంటే ఒక్కసారి వచ్చిన వాక్యం పట్టుకొని మనం అది అది వెళ్ళిపోతుంది అంటున్నాడు నేను వచ్చినప్పుడే మీరు నన్ను చూడండి పసంగలో ఉంటుంది ఆ వాక్య పసంగలో విలాప వాక్యం తలుపు దగ్గరికి వచ్చిన వాళ్ళప్పుడు తలుపు తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడంటే చెప్పాల్సిన మ్యాటర్ అదే కానీ ఎక్కడెక్కడ మనం వాక్యం మళ్ళా వేరేదానికి వెళ్ళిపోయినాం కదా వెయిట్ చేస్తు వచ్చింది దగ్గర అలా చూస్తున్నాడు దగ్గర వచ్చి కదా ఆయన మాట ఆయన మనం తినకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన తోడు అని ప్రేమించకపోతే ఆయన వాక్యం నీ దగ్గర ఎట్లుంటాయి నా దగ్గర ఎట్లుంటాయి కదా ప్రతి ఒక్క మోకాలు ఏసునామములా ఉంగునట్లు కదా ప్రతి నాలుక తండ్రి అయినా దేవుని మైమార్దమైస్తూ ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి చూడండి ప్రతివాని నామమునకు ఆయన అనుగ్రహించబడు చూడండి ప్రభు ఏసు ప్రభు అని ఒప్పుకున్నట్లు కదా ఆయనకి అధికారం ఇవ్వబడ్డది కదా అధికారం అందరు గెలుసు ఒప్పుకుంటున్నాం ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఎంతమంది నశించిపోతురు ఇది ఎంతమంది ప్రకటించదాం ఇది ఎంతమందికి చూపిద్దాం అనేది పాయింట్ మనం చదివి మనం విని ఇది కూడా ఇతరులు చెప్తున్నాయి అప్పుడు దీన్ని పాటించినట్టు చెప్పకపోతే పాటించి చెప్పడం వినడం పాటించడం మూడు చేసుకోవాలి ఎవరైనా చెప్పేటప్పుడు వింటున్నాం చదువుతున్నాం దాన్ని పాటిస్తున్నాం చెప్తున్నాం ఇవన్నీ కలిగి ఆజ్ఞ మనం గై తెలుసా చూడండి ఆయనకి అధికారం ఇవ్వబడ్డది ఆ అధికారం కాదని నువ్వు ఏమి చేయలేవంటున్నాయని తెలుసా నన్ను కాదని మీరు ఏమి చేయలేనంటున్నాయన మనతోటి మాట్లాడుతుంటే మరి సృష్టికర్త అయినా గొప్ప దేవుడు మనతోటి కదా ఏక మనసు కలిగి ఉండాలంట ఒకరిని ప్రేమ కలిగి ఉండాలంట కదా అప్పుడే నీకు ఏమైనా జరుగుతుంది కదా తోటి మనం ప్రేమించినట్టు కదా నిన్ను నువ్వు తోటి మనం ప్రేమించకపోతే కదా అలా సమస్యలు ఎట్లా ఇంటాం వాక్యం ప్రకటిస్తాం కదా ప్రతి ఒక్క దేశనామాలు వంగాల ప్రతి ఒక్క మోఖాలు అనే ప్రార్థనే ముఖ్యం నాకు కదా కాగా నా ప్రియురాల మీరు ఎల్లప్పుడును నా ప్రియురాల మీరు ఎల్లప్పుడును ఎల్లప్పుడును విధేలో ఉన్న ప్రకారము విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా మాత్రమే కాక మరి ఎక్కువగా ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును మనుకుతోనుగించి చూడండి కదా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను నీ దగ్గర ఉన్నప్పుడే కాక నేను లేనప్పుడు కూడా ఈ కదా మన దగ్గర సృష్టి కడతా ఉన్నాడా ఇప్పుడు మా దగ్గర ఆయన వాక్యం మా దగ్గర ఉంది కదా ఈ వాక్యం పాటిస్తే ఆయన మనలో ఉన్నట్టు కదా ఇప్పుడు చూపిమ్మంటుండి ప్రేమను అప్పుడు ఆ సృష్టిలో చూపించారు కదా ఇప్పుడు మీరు చూపేయాలి మనం చూపించాలంటుంది ఇక్కడ కదా నేను లేనప్పుడు నేను ఉన్నప్పుడు ఎట్లా చూపించరు నేను లేనప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మీ ఇక్కడ ఎట్లా ఉన్నారో ఇంకా కూడా అట్లే ఉండాలి నేను మీ ముంగ మంచిగా వినయంగా వినయంగా ఉండి నేను తప్పులు బూతులు మాటలు మాట్లాడినా అనుకో విలువ ఇక్కడ చూడండి నేను నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకనంట కదా నా దగ్గర ఉన్నప్పుడు కాకుండా ఇతరు మీరు బయట వెళ్ళినప్పుడు కూడా ఎట్లా ఉంటున్నాం ఎట్లా నడుచుకుంటున్నాం ఎట్లా ప్రవర్తిస్తున్నాం ఎట్లా ఉంటున్నాం ఎదురు ఎదురు ఎట్లా మాట్లాడుతున్నాం కదా ఒక్కొరు కొందరు ఉంటారు ఎట్లా ఉంటారండి ఒక్కో చెప్తుంటే మెసేజ్ ఈయన మెసేజ్ మాకు నచ్చతలేదు అనే మనుషులు కూడా ఉన్నాడు తెలుసా వాక్యం వాక్యం మనం స్వీకరించాలి అంతే వాక్యం స్వీకరిస్తేనే మన జీవితాలు మేము మనుషులను స్వీకరించడం అనుకో అది ఎప్పటికన్నా విధంగా తెలుసా ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్న మరి కదా నా దగ్గర ఉన్నప్పుడు కాకుండా నేను లేనప్పుడు మీరు అట్లే ఉండండి అంటుండే ఆయన కదా ఎందుకనగా చదవమ్మా ఎందుకనగా మీరు కార్యసిద్ధి కలిగేవాడు దేవుడే నీ దగ్గర కార్యం నీ దగ్గర కార్యం జరగాలంటే కార్యసిద్ధి కలగజేయాలంటే ఆయన తప్ప ఎవ్వరు చేయలేరు ఇక్కడ ఎందుకంటే నేను లేనప్పుడు కూడా మీరు ఒకటే తిరిగి ఉన్నారనుకో మీకు కార్యం చేసి అధికారం ఇస్తాం కార్యం చేసి కదా అన్ని అంటుంది ఇక్కడ ఏమేమి కావాలో అన్ని నా దగ్గర ఉన్నాయి మీరు పొందుకోవాలి నేను లేనప్పుడు మీరు ఎట్లా పాటిస్తారో నేను ఉన్నప్పుడు మీరు లేనప్పుడు ఎట్లా మీరు అప్పుడే దానికి నా కదా అరే నా బిడ్డలు నేను ఉన్నప్పుడు అట్లా ఉన్నారు నేను వినకు కూడా అట్లా ఉన్నారు సపోజ్ ఇప్పుడు మీటింగ్ జరిగిపోయింది మీటింగ్ జరుగుతుంది ఒక ఆ చర్చలో ఉన్నప్పుడు అంతా సేపు ఎట్లా వాక్యాలు అయిపోయినాక ఎట్లున్నాం అయిపోయినాక మరి మన మనసులో ఏ వాక్యం ఉంది మనం ఏమేమి విన్నాం వాక్యాలు ఏమేమి పాటిస్తున్నాం అసలు మన జీవితాలు ఏం మనకి ఇంపార్టెంట్ ముఖ్యంగా నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే నన్ను నేను సరి చేసుకోకపోతే నా తోవ ఎప్పుడు వంకరనే పోతుంది తెలుసా నేను పొద్దులేసిగా ఎవరిని ఎవరితో మాట్లాడు తిట్టాల్సి వస్తాయి ఎవరితో మాట్లాడాల్సి వస్తుంది ఏమేమో మోసం జరుగుతాయి ఏమేమో అన్యాలు జరుగుతాయి ఎందుకంటే నేను ఒంకర పోతున్నాను కాబట్టి నాకు ఒంకర నాకు ఒంకరనే వస్తాయి అన్నిగా అడ్డం మొత్తం మన దారి సరళంగా కూడా మనం క్లియర్గా ఉంటే మనకు అంతా క్లియర్గా మన మనుషుల మనం మన మనుషుల మనం కుళ్ళు కోపము ఈర్ష కక్ష ఇవన్నీ పెట్టుకుంటే మనకు పోతుంటే కూడా అన్ని అడ్డం వస్తాయి అవే నువ్వు అదే ప్రేమతో వెళ్ళిపో ఏమంలో అదే సృష్టికర్తను నలుచుకొని వెళ్ళిపో అదే నీ నిన్న వారు నీ వారు ప్రేమించమన్నావు ఈరోజంతా అట్లే ప్రేమించాలి ఈరోజంతా నేను ఈ యాజ్ఞాలు పాటించాలా కదా నా సొంత నా సొంత కార్యలు కాకుండా ఇతర కార్యాల కోసం కూడా నేను టైం పెట్టాలి ఇతర కార్యాల కోసం మీ సందని మొరపెట్టాలి కదా చూడండి యోనో రాసిన దేము ఇది ఒకటి చూసి నేను మూ చేస్తా చూడండి అందరూ ఒకటే భావం కలిగి ఉన్నారు ఇక్కడ కదా యోనో మూడు ఐదు చూడండి తగ్గించుకున్నారు ఇక్కడ అందరంట ఎన్నో శాతం అయితే రాజు కూడా తగ్గించుకొని గోనే పట్టు కట్టుకొని కూర్చున్నారు అక్కడ కదా తగ్గించుకోమంటుండ అందరినీ తగ్గించుకొని ఏమైతే ఇప్పుడు ఏమైతే ఇక్కడ నడుస్తుందో అది అందరం పాటించమంటుంది ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఏమంటారు ఈరోజు అందరు మీరు ఉపాసం ఉండటంటే ఉండేసేయాలంతే బస్ కదా నియమే పట్టణానికి ఒక శ్రమ వచ్చింది ఆ శ్రమ చట్టం తీసుకొచ్చి ఎవరు యోన ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని మొత్తం ప్రకటించేస్తే అందరు పాటించిన దాన్ని రాజులతో సహా మొత్తం పశువులు కూడా పాటించిన తెలుసా కదా మరి ఎంతమంది పాటిస్తున్నారు ఎవరెవరు పాటిస్తున్నారు ఎవరెవరు జీతాలు కలిగి సమస్యలు పోతున్నాయి ఎవరెవరికి కష్టాలు పోతున్నాయి ఎవరెవరికి మేలు జరుగుతున్నాయి ఎవరెవరితో దేవుడు మాట్లాడుతుండో అది మనకు మనమే నిర్ణయించుకోవాలి మనకు మనమే పరీక్షించుకోవాలి కదా ఉపాసం ఉండడం అంటుండడు ఖచ్చితంగా ఉపాసం ఉండి అన్నీ వేస్తే అన్ని దగ్గరికి వస్తాయంటున్నాడు ఆయన ఫస్ట్ ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉంటాడు ఉపాసం ఉపాసం ఉపాసం ఉండడం ఈ సొంత కాకుండా ఇతర పనుల కోసం టైం పెట్టడం దేని దగ్గర ఇతరుల కోసం మొర పెట్టడం కదా నీ దగ్గర అన్ని ఆజ్ఞలను ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మాటను స్వీకరించి నడుచుకోకపోతే తగ్గించుకోలేకపోతే కదా ఆయన ఎరిగిన వారం గాని కాసలు నీ ప్రార్థన నా ప్రార్థన ఎరగాలంటే కదా ఏం చేయాలా అని ఆజ్ఞానం కరెక్ట్ పాటించాను అప్పుడే దానికి జవాబు వస్తుంది దానికి స్వస్థత వస్తుంది సమస్య ఉంటే రోగం ఉంటే స్వస్థత పాటించలేకపోతే నాకు సమగు సపోజ్ నేనే పాటించకపోతే నాకు ఆ సమస్య పోగబోతుండేది తెలుసా మస్తు వయసులో ఖర్చు నాకు మస్తు దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు తిరిగి వస్తాను అనుకుంటున్నాను ఆ సమస్య కోసం నా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ విషయంలో హెల్ప్ చేస్తుంది తెలుసా అయినా ఎక్కడ అంటే హాస్పిటల్ విషయం ఎక్కడా నాకు స్వస్థత జరగలేదు దేని మాత్రం స్వస్థత ఎందుకంటే మనం వాక్యం పాటిస్తే మన జీవితంలో ఫస్ట్ మేలు జరుగుతుంది కదా అప్పుడే అది వీరు ఇతరులకు చెప్పగలుగుతాం మనం పాటించకపోతే ఇతరులకు ఎట్లే చెప్తాం నాకు సమస్య పోయిందని నేను చెప్తున్నా కాబట్టి అది వీరులకు నమ్మాల్సిన అవకాశం వస్తుంది అరే ఈయనకు పోయిందంట ఇట్లే ఉండదంట నాకు కూడా పోతుంది అనే ఆశ అలాకి వస్తుంది కదా ముఖ్యంగా మన దగ్గర తొందరపాటు అసలే ఉండదు అసలే ముఖ్యంగా దేని సంధ్య ఉన్నప్పుడు అసలే పనికిరాదు ఎందుకంటే ఉన్నప్పుడు ఖచ్చితంగా పట్టుకోవాలి సమయం వచ్చినప్పుడే మనం దాన్ని పట్టుకోమంటున్నా ఆయన కదా మరి తోలు మరి సృష్టికర్త అయిన గొప్పది గుర్తు చేస్తాను యుషుల ద్వారా కదా మన అభిప్రాయం సుశీలం కాబట్టి మనం కూడా పాటినిచ్చి నడుచుకుంటా పోతే కదా మన మార్గం సరళం అయిపోతుంది క్లియర్ గా అయిపోతుంది ఏ రాయి ఉన్నా రప్ప ఉన్నా ఏ నింద వచ్చినా ఏ కీడ్ వచ్చినా నీకు దేవుడు క్లియర్గా చేసేస్తుంటాడు కదా అప్పుడే ఆయన నామానికి విలువ వస్తుంది మహిమ వస్తుంది కదా దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థించండి పది మందికి మనీ మాట్లాడుకుందా శువ్వా ముఖ్యంగా ఈశ్వబాబా ఈ వాక్యం మేము పాటించాలా నేను పాటించాలా ఈభా అనేకులు మేము ప్రకటించాలా మీరే మాకు సాయన్ ఇచ్చేయండి ఈశ్వ ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళందరూ పాటించలాగినా ముఖ్యంగా విడుదల మీరు దయచేయండి కాశ తీర్చండి గొప్పదే గుణిష్టం అని ఈ వాక్యం ఏమైతే సెలవిస్తుందో దాన్ని పట్టుకొని నడవాలా అనేకలు ప్రకటించలాగినా మీరు మాకు సాయం ఇచ్చేసి విడుదల దయచేయమని తంపే ఒక రెండు రెండున్నాయి ప్రేర్ రిక్వెస్ట్లు ఒక ఇద్దరం చేద్దామండి మొదట నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా కరుణమైడ కృపా కనికరం కలిగిన తండ్రి అబ్రహా ఈసాఫ్ యాకోబుల దేవుడ మాకు సారిన దేవుడ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు కృతజ్ఞత అనిపిస్తుంటున్నాం నాయన ఖాయా మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన వాక్యంధర మాతో మాట్లాడిన దేవా మమ్మల్ని మేము సరి మా జీవితాలను మీ సాక్షులు మీ సాక్షిగా ఉండటం సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే నాయన ప్రేర్ రిక్వెస్ట్ లో సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా యాదగిరి బ్రదర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోండి ఏ సుక్రిస్తున్నామోనో అతని స్వస్థపరచండి నాయన నా ప్రభావం మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అలాగే నేను సిస్టర్ ను తాకండి స్వస్థత కలగజేయండి ప్రభావ ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి స్వస్థపరచండి నా తండ్రి ప్రభావం మీరే మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు అలాగే నా తండ్రి అభి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఫీవర్ తో బాధపడుతుండగా అతన్ని ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువ ఆయన రాబోయే దినాల్లో మీ సాక్షిగా ఎలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అలాగే నా తండ్రి ఎలిషమ్మ గురించి ప్రార్థిస్తున్నాం నాయన అబిడ ఆపరేషన్ గురించి కన్ను ఆపరేషన్ గురించి ప్రభువ మీరే స్వస్థత కలగజేయండి మంచి చూపు అనుగ్రహించండి ప్రభువ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి మీ సాక్షులుగా ఎలబెట్టుకోండి ప్రభువ అలాగే నా తండ్రి కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నా తండ్రి మీరు వచ్చే పర్యంతం వరకు మీ సాక్షులుగా మేము ఉండాలని ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ప్రభు మీరు ఒక్కలే శాశ్వతులు నా తండ్రి అనువాడ ఉన్నవాడ నువ్వే నా తండ్రి ప్రభువ మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అనిపిస్తున్నాయన ప్రభువ నా తండ్రి మేము నీకు కలిగిన మనసును క్రీస్తు కలిగిన మనసును మేము ధరించుకుని మీ ఆత్మ నడిపి మనకు అనుగ్రహించుమని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ఒక ఒకరు చేయండి ప్రార్థన ప్రసాద్ ైజ్ అన్న హలో ప్రార్థించగలవా ప్రసాద్ యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ క్లారిటీ ఉంది పరశుద్ధరాయరాజ గొప్ప దేవాణి కళ కళని కోట్లా వందనాలి తండ్రి ప్రభానాయన ఈ సాయంత్రం కలిసి ఉంది వాకందరూ సెలవు ఇస్తున్నాను తండ్రి ప్రభామర నీ ఎదుట నడుచుకున్నాము తండ్రి ప్రభావ మర్రి మేము ప్రభామరైనా ప్రతి దశ తండ్రి ప్రభావ మరినైనా యహెందు కలిగిన జీవితం కలిగి జీవించాల తండ్రి ప్రభావర నియంత్ర వినే కలిగిన జీవితం జీవించాల తండ్రి ప్రభావారి బయట లోపల ఒక విధంగా ఉండడానికి వెళ్ళేది అయినా తండ్రి ఉపదేవా ఇప్పటికీ ప్రభా భయంతో భక్తితో కలిగి జీవించాల దేవాలంటే జీవితం దండి ముప్ప దేవ సాయంత్రం కాల సంబంధి వాకందరూ సెలవు ఇచ్చిన గొప్పదేవాన్ని తండ్రి ప్రభా మర ప్రాయచనంగా తండ్రి యాదగిరి బిడ్డని నామల జ్ఞాపకం తండ్రి ప్రభా మర ఆసుపత్రిలో ఉండి ప్రభావ చికిత్స పొందుతుండగా తండ్రి ప్రభా అబిడ్డలోని అవసరాలన్నీ తీసి తండ్రి అనగురు ముట్టండి సంపూర్ణమైన స్వస్థత దయచేసి ప్రభావ బిడ్డని సినీ సాక్షిగా నిలబెట్టండి గొప్ప దేవాన్ని కోట్లా తండ్రి రేణుక సిస్టర్ గురించి ప్రయోజనంగా తండ్రి రేణుక సిస్టర్ని నామల జ్ఞాపకం వేసుకోండి తండ్రిని సంపూర్ణమైన స్వస్థత దండి మంచి అర్గం దండి గొప్ప దేవ మంచి తండ్రి గొప్ప సిస్టర్ సేవలో వెళ్తుండగా తండ్రి ప్రభా మరి నయనాని సేవలో అనేక మందిని ప్రభా రక్షించగలిగే సేవలు ఆ బిడ్డని నడిపించండి తండ్రి గొప్పదేవా అన్ని సాక్షి నిలబెట్టండి మేము తండ్రి ప్రభామ ఎలిషమ్మ గురించి ప్రయోజనంగా తండ్రి ప్రభావ మరి ఆపరేషన్ కోరకు వెళ్ళింది తండ్రి గొప్పదేవా తండ్రి కన్నా ఆపరేషన్ నుంచి స్వస్థత ఇచ్చండి తండ్రి గొప్పదేవా నాయన డాక్టర్ల ద్వారా మీరు స్వస్థత ఇచ్చండి తండ్రి గొప్పదేవా డాక్టర్ కన్న ప్రభామ ఎదుర గొప్పదేవా నీకు లెక్కలేని వందల తండ్రి మీరు ముట్టి ఆ బిడ్డ ముట్టి స్వస్థత ఇచ్చండి గొప్పదేవా నీకు లెక్కలేని కోర ఉందండి ప్రభామ అభిబ్రదర్ గురించి ప్రయోజనంగా తండ్రి ప్రభామ జ్వరంతో ఎంతగా బాధపడుతుంది తండ్రి మీరు ముట్టండి తండ్రి మీ అస్తాన్ని తాగించండి తండ్రి నీ సంపూర్ణమైన స్వస్థత దయచేసి నీ సాక్షి నిలబెట్టండి నేను గొప్పదేవా నీ కళి తండ్రి ప్రభావ లోకంలో అనేకలు ప్రభావిత అవసరం బాధపడుతున్న తండ్రి అనారోగ్యలతో బాధపడుతున్న తండ్రి హాస్పిటల్లో ఎంతో మంది బాధపడుతున్న తండ్రి వారందరినీ నామార్మల్గా గొప్ప తండ్రి వారందరికీ సంపూర్ణమైన స్వస్థత ఇచ్చండి తండ్రి గొప్పదేవ అనేక రోగాలతో వాళ్ళు బాధపడుతున్న తండ్రి ఆరోగ్యాలన్నింటి విడతలు దయచేసి ప్రతి ఒక్క బిడ్డకు నరక్షణ దండి తండ్రి సాయంత్రం కాలసానికి ప్రయోజనంగా తండ్రి బ్రదర్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచండి వారు చేస్తున్న బల పనులలో తండ్రి నీ బలం నిశక్తి దయచండి ప్రభావంగా తెలివి దయచండి తండ్రి ప్రభాం మీ ప్రేమ మాకు అవసరం తండ్రి మీ ప్రేమ వరాన్ని మాకు కుమరించి తండ్రి చేసిన సమస్యలన్నీ అస్తాలకు అప్పగిస్తూ ఈసు క్రీసు పర్శనం తండ్రి అమ్మీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనోజ్ బ్రదర్ ప్రైజ్ రాడ మనోజ్ బ్రదర్ ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు బ్రదర్ వీటిలో వాడుతుంది ప్రైజ్ రాడ బ్రదర్ మన ప్రభుత్వ ప్రభు కృప కే మన తండ్రి ఎంతో మంది విజ్ఞానం దేవుని కృప శాంతి సంబంధం సదాకారం మనందరితో ఉండు కాక్రదర్ అందరికి వందనాలు ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రయోజనం <muchas>